సంకీర్తన నలభై హరి నీ దాస్యమునకు నదిగావు అరయసుకుడు నిన్ను నంటినీయంత హరి నీ దాస్యమునకు నది ఏమి సరిగావు అరయసుఖుడు నిన్ను నంటి నంటినీయంతాయను వగల తపము తపముసేసి వశిష్టనయ్యేనంటే వగి వశిష్ఠుడు మింటనొక్క చుక్కే ఎగువ యజ్ఞాలు చేసి ఇంద్రుడనయ్యేనంటే దిగువనా ఇంద్రుడొక్క దిక్పాలకుడే హరినీ దాస్యమునకునది ఏమి సరిగావు అరయ సుకుడు నిన్ను నంటి నీయంతాయను ఘనమైన ఈవులిచ్చి కర్ణుండనయ్యేనంటే వనరనాథడు భువినొక్క రాజే అనువై దానాలు చేసి అమరత్వమందేనంటే కొన నది మేరువు కొండమీది బ్రతుకే హరి నీ దాస్యమునకు నది ఏమి సరిగావూ అదిగాన ఏ ఉపాయములునే నొల్లక కదిశి నీ శరణనే గతి కంటినీ ఎదుట శ్రీవెంకటేశూచి సదయుడవై మమ్ము చక్కగ నేలితివి హరి నీ దాస్యమునకునది ఏమి సరిగావు అరయసుకుడు నిన్ను నంటినీయంతయను